ేంద్రి వాహ ికవాశి సిద్ధ తగేష్ ప్రకరణ గ్రంథానికి మొదటి శ్లోకం శంకరాచార్యులు వ్రాసిన సాహిత్యం లో ఉన్నది మొదటికి ప్రస్థానత్రయ భాష్యములు అంటే బ్రహ్మసూత్రములు అది ఉపనిషత్తులు గీత మూడింటికి ప్రస్థానూలు ప్రస్థాన అంటే ఎక్స్ప్రెస్ అర్థం ఇక్కడ నుంచి బెంగళూరు ఎక్స్ప్రెస్ లో ఉంది అది ప్రస్థాన అంటారు దాని మీద ప్రయాణం చేస్తే బెంగళూరు చేరుకుంటారు అలాంటిది మూడు అంటే బ్రహ్మను చేరుకునేటువంటి మూడు మార్గములు ప్రస్థానములు ప్రస్థానత్రయము వాటి మీద భాష్యములు అది ఒక స్థాయి స్థాయి ప్రకరణ గ్రంథములు వివేక కూడముని ఉపదేశ సాహసీ ఇత్యాది దాంట్లో బస్టులోకి వస్తుంది ఇది రెండవ స్థాయి మూడవది స్తోత్రములు అంటే నేను మొత్తం ప్రపంచంలో ఉన్న స్తోత్రాలన్నీ పెట్టకూడదు అవన్నీ శంకరాచార్యులు నువ్వు రాసిందీలు కావు ఆ మొదటి శంకరాచార్యులు నువ్వు రాసిందేలు కావు ఎవరెవర రాసినారు లోకంలోకిచ్చి చెప్తే వాళ్ళకి తెలియదు మనం చెప్తే నేను చెప్తా అంట సౌందర్ హరి శంకరాచార్యులు నువ్వు కాదు శివానందరని ఉన్నాం అయితే కాదు శివానందరని సంగతి తెలియదు దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణ ఒక కరావలంబ స్తోత్రం రాత రాతస్మరణ స్తోత్రం ఇలాంటి మూడో నాలుగో స్తోత్రాలు వారు రాసినవి ఉన్నాయి ఇది మూడు రకముల సాహిత్యం దాంట్లో ప్రకరణ గ్రంథములలో ఒకటి దశశ్లోకి దానికి ఇంక వేరే పేరు ఏమీ లేదు పది శ్లోకముల సమాహారము సముదాయము అదే పేరు పది శ్లోకములు అనే పేరు అంటే పది శ్లో దశ్లోక శ్లోకా అని కాదు దశశ్లోకముల యొక్క సముదాయము ఎన్ని దిగు సమాసము అంటారు దశశ్లోకి ఓకే సో పది శ్లోకముల సముదాయం ఈ దశశ్లోకి ఆ విధంగానే దానికి ప్రసిద్ధి నిజానికి దశశ్లోకి ప్రసిద్ధి ఎందుకు వచ్చిందో తెలుసునా మధుసూదన సరస్వతి వ్యాఖ్యానం చేత దానికి ప్రసిద్ధి వచ్చిందేమో అని అనిపిస్తుంది చాలా చాలా ప్రకరణాల్లో ఇది ఒకటి కానీ మధుసూదన తర్వాతి కాలంలో వచ్చిన గొప్ప వేదాంతాచార్యుడు వారాణిలో నివసించబడైత సిద్ధి అనే గ్రంథాన్ని వ్రాసినవాడు రసాయనము అనే గ్రంథాన్ని కూడా ఆయనే వ్రాసినాడు గొప్ప విద్వాంసుడు తర్క పండితుడు తర్కంలో మధ్య దట్ట ఆయన దశశ్లోకిపై ఒక విస్తృతమైన వ్యాఖ్యానాన్ని వ్రాసినాడు దానికి సిద్ధాంత బిందు ఆ సిద్ధాంత బిందు కారణంగా దశశ్లోకి ప్రాముఖ్యం వచ్చింది సిద్ధాంత బిందువు కఠినమైన వ్యాఖ్యానం దాన్ని వివరిస్తూ బ్రహ్మానంద సరస్వతి అనే మహాత్ముడు కేకలను రాసినాడు దానికి బిందు సిద్ధాంత బిందు దానికేకా అంతేకాకుండా మధుసూడుల సరస్వతి యొక్క వ్యాఖ్యానాన్ని సిద్ధాంత బిందువుని వివరిస్తూ బెల్లంకొండ రామరాయ కవి కూడా ఒక వ్యాఖ్యానాన్ని రాస్తున్నారు దానికి సిద్ధాంత సింధు అని నా ఆ సిద్ధాంత సింధు పుస్తకం ఉన్నది బెల్లంకొండ రామరాయ కవి నామంతో ఫోటో కూడా చేసి ఉండదు తెలుగులో లేదు సంస్కృతమే అక్షరాలు తెలుగు లిఖి తెలుగు భాష సంస్కృతమే నేను చూసిన పుస్తకాల్లో ఇంకా నిర్దిష్టమైన పుస్తకం ఇదే కాదు తప్పులు తప్పులు రావడానికి ఎంతైనా అవకాశం ఉన్నది ఎందుకంటే సంస్కృతం కదా దాంట్లో తప్పులు లేకుండా రావడం కష్టం తప్పు లేకుండా వచ్చే పుస్తకాలు చాలా రుతుగా ఉంటాయి ఈ స్థాయికి చెందిన కానీ దీంట్లో మటుకు తప్పు లేకుండా ఉండదు సిద్ధాంత సో అది ఆ గ్రంథం యొక్క వైశిష్టం నేను పాఠం ఎలా చెప్తానంటే దాంట్లో ప్రతిబార్థం చెప్పడానికి ఏమి లేదు భూమి కాదు నీరు కాదు అంటూ అలా ఉంటుంది దాంట్లో అది తెలుస్తూనే ఉంటుంది దాన్ని ఏదైతే నేను సిద్ధాంత బిందువు అనగా వధుశూధన సరస్వృతి ముసిన విస్తృతమైన వ్యాఖ్యలో ఏవో కొన్ని అంశాలను చెప్పే ప్రయత్నం చేస్తా ఈ శ్లోకానికి ఈ గ్రంథానికి అవతారిక రాస్తున్నారు ఆయన ఆయన ఏమంటున్నారంటే శ్రీశంకర భగవత్పాదులు పూజనీయులైన ఆచార్యులు సకల మానవులను ఉద్ధరించే కోరికతో అని అంటున్నారు సర్వానవన్ సముధు సకల మానవులను జీవులు అంటే కొత్తపక్షాలలోనే ఉద్దరిస్తారు దశ శ్లోకితో సకల మానవులను ఉద్ధరించేటువంటి కోరికతో ఈ దశ శ్లోకి తయారు చేస్తున్నారు అంటే దాన్ని బట్టి ఏం తెలిసింది ఇది కేవలము ఒక వర్గం వారు మాత్రమే కాదని అందరూ మానవ విశేషకారం కలగనే దాని ముఖంలో రాసి పెట్ట తర్వాత సాక్ష సాక్షాత్తుగా శిష్యుని అధ్యయం చేస్తున్నట్లయితే సాక్షాత్తుగా మీరు మోక్షములను పొందవచ్చు పరంపరయాల అని అంటాడు ఆయన సూచన ధరస్తుంటే దాని అభిప్రాయం ఏమిటంటే పరంపరగా అన్నదానికి చెల్ల బెల్లం కొండవారు వస్తున్నారు అదన చదువుకున్న వాళ్ళు తమ శిష్యులకు బోధించినట్లయితే ఆ విధంగా పరంపరగా అవుతుంది అని అనుకున్నారు ఆ విధంగా సకల ప్రాణులను అంటే సకల మానవులను ఉద్ధరించుటకై శ్రీశంకర్ భగవత్పాదులు ఈ గ్రంథమును రాసినారు ఈ గ్రంథంలో ప్రధానమైన టాపిక్ ఏమిటంటే ఆత్మను అనాత్మ నుండి విడదీసింపుక అది ఎంతో ప్రధానమైన టాపిక్ ఆత్మ అనాత్మ కలగాపులుగా అవి ఉంటాయి ఇప్పుడు బియ్యాన్ని ఈ కలగాపులుగా ఉండడం రెండు బియ్యము తెల్లలు తెలవంటే నువ్వులు రెండు తెల్లగా అనుకోండి రెండు విడివిడిగా కనపడుతూ ఉంటాయి అప్పుడు వాటిని నల్లగా ఉంటుంది ఇంకొకటి తెల్లగా ఉంటుంది కాబట్టి విధిగా కనపడుతూ ఉంటాయి అంచేత వాటిని తేలికగా సెపరేట్ చేయటము అని అంటారు మీరు వాళ్ళు కలిసిపోయాయి అనుకోండి విడివిడిగా కనపడవు వాటిని సెపరేట్ చేయడం కొంచెం కఠినమైన విషయం నేర చీడ వివేకము అనే దానిని అర్థ మొత్తం మీద ఏ హంసే ఓ పక్షి ఉందని ఆ పక్షి పూనేదని ఒకప్పుడు వినేదని అది దానికి ముందు నీళ్లు కలుపున పాలు పెట్టినట్లయితే అది ఆ పాలను తాగేసిన నీళ్ళని వీడిపెట్టేసి ఇని మనకి ఒక పరంపరగా అలాగే చెప్తూ ఆ పక్షిని మనం చూడలేదు పెట్టుకోలేదు తర్వాత నీరు ఇందులు పెట్టి పాలు తాగేస్తుందంటే పాలు కూడా నీళ్ళే పాలు మాత్రం నీళ్లు కాదు ఇప్పుడు వాళ్ళు పాలు ఉన్నాయనుకోలేదు అవి నీళ్ళు ఉంటాయి గోడు పాలు చెక్కగా ఉంటాయంటారు చెక్కగా ఉన్నా వీళ్ళులే కదా కాబట్టి పాలు తాగి నీళ్లు పాలు వేరే నీళ్లు లేరు అనే ఒక అభిప్రాయం తోటి అదంతా సైన్స్ కి నిలబడే మాట కాదు మొత్తంలో దాంట్లో ఉండే తాత్పర్యాన్ని మనం తీసుకోవలసం మనకి కావలసినవి పాలు అక్కర్లేని నీళ్లు అన్నప్పుడు ఆ కావలసిన పాలను స్వీకరించి అక్కర్లేని నీళ్ళని వీలు పెట్టేస్తారు హంస అంచేతనే ఈ జ్ఞానులకు హంస అని పేరు పెడతారు ఆ వివేకము విషయంలో జ్ఞానులు చాలా ఉంటారు అంటే ఆత్మస్వరూపము అనాత్మల నుండి అనాత్మలు అని బహుళనం చేస్తున్న ఎందుకంటే ఆత్మ ఒక్కటివే అనాత్మలో అనేకం సో మంచివాడు ఒక్కడే దృష్టిలో అనేకం అన్నట్టుగా ఆత్మ ఒక్కటివే అనాత్మలు అనేకం ఈ అనేకములైన అనాత్మలతో కలగాపరంగా ఉన్నటువంటి ఈ ఆత్మస్వరూపాన్ని విడదీసి చూపిస్తారు ఆ శ్లోకాల్లో దాని వల్ల మనకి గొప్ప ప్రయోజనం సిద్ధిస్తుంది ఎంత ప్రయోజనము మన స్వరూపమును యథాతథముగా అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలుగుతాం ఈ బోధ లేకపోయినట్లయితే ఏమవుతుంది మన స్వరూపము విషయంలో మనము అజ్ఞానం చేత తక్కువగా తెలుసుకుంటూ ఉంటాం ఏది మన స్వరూపము కాదు దానిని మన స్వరూపము అని ధర్మపడుతూ జీవిస్తూ ఉంటాం ఇంకే సంసారము ఈ లోకము చాలా అజ్ఞాన ప్రవాహంలో ఉంటుంది లోకంలో జను ధనమును సంపాదించుట భోగములను అనుభవించుట అనే రెండు కార్యక్రమాల్లో ముందుకు తేలుతూ ఉంటారు ఆ హడావుల్లో వాళ్ళు సర్వధర్మములను విస్మరిస్తారు ఇతరులకు అన్యాయం చేస్తారు ఇతరుల సొత్తును ఆ గుడి గుడి గు సంసారంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు అర్థకామములు ప్రధానంగా జీవించే వాళ్ళు జగత్తులో చాలా మంది అలాగే ఉంటారు కొంతమంది ఈ అర్థకామముల ఝంఝాటం నుంచి బయటకు వచ్చి దేవుడు రోజు గమే వాళ్ళు పూజ ఏమీ ఉంటారు అక్కడ కూడా కేవల విశ్వాస ప్రధానంగా పోతాడు తప్ప ఆలోచించి తమకు మంచి యోగ్యమైన మార్గము తెలుసుకోవాలనే దృష్టిలో ఉండరు కేవలం విశ్వాసం ప్రధానంగా పోతూ ఉంటారు నమ్మకం సో నమ్మకము రెండు రకములు యోగ్యము కానివి యోగ్యమైన నమ్మకం అయితే ఏదో మంత్రం ఉంది మంత్రంతోట పరమేశ్వరుణ్ణి ఆరాధించితే మనకి శుభం కలుగుతుందని భావన చేసి ఆలోచించడం కొంతవరకు యోగ్యమైన విశ్వాసం కానీ విశ్వా విశ్వాసం అనేప్పటికీ ఆలోచన లేని ఒక భావజాలానికి నమ్మకము అని పేరు ఆలోచన ఉంటే దాన్ని దాన్ని నమ్మకం అనే అనుభవం ఆలోచన లేనిదా ఇది ఆలోచన లేనిగా అవ్వాల ముందు అంటే ప్రశ్నించరాదు పరిశీలించరాదు ఇతరులను వాడు కూడా పరిశీలించకూడదు అలాగా నమ్ముకుంటూ పోవాలి అలాగే ఉంటారు కదా ఒక ఆయన శివలింగానికి అభిషేకం చేస్తున్నారు అభిషేకం చేసి ఆయన ఏం చెప్తాడంటే ఆయన చేస్తున్న నిండను కైలాసం నుంచి మా గురువు గారు పట్టుకొచ్చారని కైలాసం అంటే పైన కైలాసం అవుతుంది శివుడు ఉంటాడు అక్కడికి వెళ్ళి కొడుకుతాయి అని చెప్తారు అని అందరూ కూడా దానిని యథార్థముగా స్వీకరిస్తారు అది గమనించండి అఖిగా ఏమనుకుంటారంటే మనం ఇట్లా మనం శివలింగం అభిషేకం చేసి ఆ లింగము మంచిది కాదు అది మోస్తరు ఆయన ఆరాధన చేసుకున్న లింగము గొప్పది సింబల్ సింబల్ సింబల్ సింబల్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫర్ పెడితే వాడు పెట్టిన పాస్పోర్ట్ ఫోటోగ్రాఫర్ గొప్పదేమో వీడు పెట్టింది తక్కువ ఎలా ఎలా ఉంటుంది ఎందుకు ఇది పాస్పోర్ట్ ఫోటోగ్రాఫర్ సింబల్ సింబల్ సింబల్ ఈజ్ నాట్ ద థింగ్ సింబల్ ఈజ్ నాట్ ద థింగ్ ఎప్పుడైనా నేను ఎయిర్పోర్ట్ కి వెళ్తే వాడు ఐడెంటిటీ కార్డు అడుగుతాడు ఐడెంటిటీ కార్డు మీద ఫోటో ఉంటుంది ఫోటో ఐడి అని ఫోటో ఉంటుంది ఆ ఫోటో చూసి మిమ్మల్ని లోపలికి వదిలేదు ఆ ఫొటో కేసు చూసి మీ కేసు చూస్తాడు అప్పుడు లోపలికిదుగుతాడు ఒకసారి నన్ను అన్నాడే ఫోటోలో ఎలా ఉన్నారు చూస్తే అడ్డద్దు అని ఆపాడు అదే నేను చూడు వాడు మదీ చూడు అంటే ఆయన ఇక్కడ దగ్గర త్రా ఇక్కడ ఎందుకు ఏం చేయడం వాళ్ళు ఆ మాట వెళతానే వాళ్ళు వెళ్ళండి అది గమనించాడు అంటే ఎంత పరిశీలన చేస్తాడు జ్ఞానం అలా ఏం పరిశీలన చేయాల్సి వచ్చింది బికాస్ సింబల్ ఇది నా దింబల్ సింబల్ నా దండి ఈ సత్యాన్ని విస్మరించి ఆ సింబల్ పుట్టూ ఏవో కథలు అల్లుకునే ఆ విశ్వాసాలను అల్లుకునే కార్యక్రమం చేస్తూ ఉంటారు ప్రశ్న లేకుండా అలాగా అలాగ మతం పేరుతో ఏవో కొన్ని విశ్వాసములను పట్టుకునే విరాలు ఉంటారు జనులు అంతవరకే వస్తారు అక్కడతో ఆగిపోతారు ఆ అడుగు ముందుకు వేయ గురువులు కూడా అలాగే ఉంటారు వీళ్ళకి బోధ చేసే గురువులు కూడా అలాగే ఉంటారు గురువులే అలా ఉన్నప్పుడు ఇంకే శిష్యుల గురించి చెప్పే సంచేతనే లోకంలో ఆత్మ జ్ఞానము అనేటువంటి సందర్భం చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది ఈ విశ్వాసములను కూడా ప్రక్కన పెట్టి అంటే జగత్తును ప్రక్కన పెట్టాలి అర్థకామాలను ప్రక్కన పెట్టాలి విశ్వాసములలో ఏముంది పలు తనుషుల తెలుసుకోవాలి అనే ఒక ధోరణకి వాడు రావాలి అంటే విశ్వాసాలను కూడా ప్రక్కన పెట్టాలి వేదాంతా దగ్గరికి వస్తే గీతా ఉపనిషత్తుల దగ్గరికి వస్తే ఇక్కడ దేవుడి గురించి చెప్పి ఏదో ఉంటుందనుకుని వస్తారు దేవుడి గురించి చెప్తారేమో అని వస్తారు దేవుడి గురించి చెప్తారు చెప్పకపోవడం కానీ ఏ దేవుడు ఏ దేవుడు వైకుంఠంలోనో ఉన్న దేవుడి గురించి కలిగక అది ఉపాసన దేవుడి ఎక్కడో కైలాసంలోనో వైకుంఠంలోనూ ఉన్నాడని చెప్పే దేవుడు ఉన్నాడే అది ఉపాసన దేవుడు అది ఇక్కడ ఉపాసన దేవుడు గురించి చెప్పడం అంటే ఏ గాడ్ గురించి చెప్పడం గుడ్ గాడ్ ప్రతి మనిషి హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ప్రకాశిస్తూ దేవుడు గురించి చెప్తారు అక్కడ ఏం చెప్తారు ఏ గాడ్ గురించి ఇప్పుడు ఓ ఉన్నారు ఆయన దత్త దత్త అనే గాడ్కి ఆయన అంకితమై ఉంటారు మీరు ఆయన డిగ్రీకి వెళ్ళారనుకోండి ఆయన దత్త గాడ్ అని చెప్తూ ఉంటాడు ఏ గాడ్ ఇంకొక సజ్జనుడు ఒక ఆయన ఉన్నారు ఆ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఆయన సన్యాసి కాదు గృహస్థమం అనిపిస్తుంది మనకు ఆయన హనుమంతుడనే దేవుడికి అర్భితమై ఉన్నాడు అక్కడ ఒక నాలుగు ఎకరాల స్థలం అటుకుని ఒకరి తోట ఏదో దానికి కాంపౌండ్ వాళ్ళు కొట్టి లోపల దేవాలయం కట్టి పెద్ద హనుమంతుడి విగ్రహం పెట్టి ఇది హనుమత్ క్షేత్రము అని పేరు పెట్టి ఆయన దాన్ని బాగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు హనుమంతుడంటే హనుమంతుడి గురించి మీకు ఏం తెలియాలన్నా నేనే నా తర్వాతనే హనుమంతుడు అన్నట్టుగా ఆయన ఉంటారు అని నేను అనుకుంటున్నా సాహిత్యా అంటే అక్కడ ఇంకొక గార్డ్ అనమాట ఈ రకంగా అనేక మంది గురువులు వాళ్ళ స్పెషలైజేషన్ గార్డ్ వాళ్ళు గోపిస్తూ ఉంటారు చాలా మంది ఉంటారు ఇంక వైష్ణవ గురువులు ఉంటారు వాళ్ళు వీళ్ళందరినీ నిలుస్తూ ఉంటారు వాళ్ళు గాడ్ అంటే అసలు వీళ్ళకి ఏం గాడ్ అంటే గాడ్ మా మేనమావ మా మేనమావ గాడ్ అని వీళ్ళు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు సో మొత్తానికి ఈ విధంగా ఈ గురువులందరూ కూడా ఏ గాడ్ బిలీవ్ ఇన్ ఏ గాడ్ చెప్తారు ఉపనిషత్తులు అలాగే అని చెప్పనిషత్తులలో ఒకనొక దేవుడి గురించిన ప్రసంగం ఉండదు ఉపనిషత్తుల్లో ఏముంటుందంటే ఒక మహాశక్తి జగత్తులంతరం నిర్వహిస్తూ ఉన్నది అది మనకి తెలుస్తూనే ఉన్నది దాంట్లో దాని ముఖం దృష్టి తెలుస్తోంది ఒక మహాశక్తి యొక్క అదుపాట్యలో ఈ జగత్తు ముందుకు పోతోంది అని తెలుస్తోంది ఆ మహాశక్తికి దేవుడని పేరు పెడితే ఆ దేవుడు నీ లోపల ఉన్నాడు ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెప్తుంది ఉపనిషత్వం అయితే నాకు ఎలా అనిపించట్లేదే నాకు నా లోపల దేవుడు ఉన్నాడు అని అనిపించనుభవానికి వచ్చుటలేదు ఆ దేవుడు నా స్వరూపమైన కూడా అనే అనుభవానికి వచ్చుటలేదు కారణమైన ఏమిటి అంటే ఆ స్వరూపము ఆత్మ చైతన్య స్వరూపము అంటే ఆ ఎరుక ఎరుక ఆత్మ అంటే అది అదే నువ్వు అసలైన నువ్వు అదే దాన్ని ఆత్మ అంటారు అసలైన స్థితలైన నువ్వు ఆ ఎరుక అంటే అది అదే స్వరూపం అదే నువ్వు అందుకోసం దాన్ని ఏమంటారు ఆత్మ చైతన్య స్వరూపము ఈ ఆత్మవేతన్య స్వరూపం మనం ఎందుకనకు అనుభవానికి రావట్లేదు ఉంది కదా మన లోపల ఉన్నది కదా ఇప్పుడు లేని తర్వాత ఇప్పుడే వస్తుందంటే పోనీ అనుకో సరే కానీ వెయిట్ చేద్దాం కానీ అదేమీ కాదు ఇప్పుడే ఇక్కడే దేశము కాలమును చాలా మంది ఏడు కాలంలో భవిష్యత్తులో మనకి జరుగుతాడు అని కొంతమంది అనుకో ఇంకోమంది మంది ఇంకో దేశంలో జరుగుతాడు ఇంకో దేశం ఈ దేశంలో కాదు ఇంకో దేశం అంటే కాశీలో రామేశ్వరము బదలియో ఎక్కడికో పోవాలి అక్కడ దొరుకుతాయి అయితే వైకుంఠము వైకుంఠానికి కూడా వెళ్తాం ఇప్పుడుంటే కాశీ బదులు ఇంతవరకు వెళ్ళొస్తాం వైకుంఠానికి ఇంకా వైకుంఠానికి వెళ్ళడం అంటే ఇంకా దేహ త్యాగం చేయటమే నిజంలో శాంతి వచ్చింది చే అది కాదు అంటే గిర్ధయాత్ర అంటూ మేము ఉండదు ఒక గారి కాబట్టి అలాగే దేవుని ఇక్కడ చెప్పడం ఇక్కడ ఏ గాడ్ గురించి చెప్పడం ఏ హృదయంలో ఆత్మచైతన్య స్వరూపము ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ అంటే దేశకాలం వ్యవధానము దైవత్వం ఇప్పుడు దేవుడు మనిషి అంటే ఏకత్వం కూటకడం ఏడు వేదే మనిషి మనిషి మనుష్యుడు మనిషి ఈ ఆయన బి ఈ డీ ఏడో ఒకటేళతాయి డి మనుష్యుడు కాదు ఆయన దేవుడు కాదు ఆయన శుద్ధ చైతన్యమే వీడు శుద్ధ చైతన్య అప్పుడు ఒకటే అయ్యే అవకాశం ఇది ఫ్యాను అది పవర్ హౌస్ అంటే ఒకటేళ్ళవుతాయి ఫ్యాన్ పవర్ హౌస్ అవ్వదు పవర్ హౌస్ ఫ్యాన్ అవ్వదు అలా కాదండి దీని లోపల దాన్ని లోపల ఉన్నది ఒక్కటే అంటే సరిపోతుంది కాబట్టి ఆత్మ అనాత్మలతో కలగాపులుగా అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్తో కలగాపులుగా అలా కలగాపులుగా ఉంటుంది ఈ కలగాపులుగా అవ్వడాన్ని అధ్యాస అధ్యాస కారణంగా మీరు అనాత్మ అంటే ఆత్మ కానిదాని ఆత్మాను నేను కొన్ని పుష్ణాంతం చెప్తారు ఆమె పెదవులు దొండ పండుగల ఎవరైనా ఉండవి అన్నాడు ఒకడు అంటే ఇంకొకడు అన్నాడు ఆమె పెదవులు కదవి తన లిప్ అని అంటారు దానికి అది ఆశ అంటే మీకు కనపడేది అది కాదు పోనైతే ఇంకోటి తీసుకోవచ్చు ముఖం తీసుకోవచ్చు లేకపోతే మరొకటి తీసుకోవచ్చు ఇప్పుడు ఈ సినిమా యాక్షన్ లో కృష్ణుడు పాత్ర వేస్తారు చూడండి వాళ్ళు ఆ నీలవరంగులు వేసుకుని వస్తారు వాళ్ళంతా నీలవ రంగు వేసుకుని వస్తారు ఆ నీలవ రంగు వాడి రంగాలు అయితే అధ్యాసం అది అంటే ఉన్నదానికై మరొకదాన్ని సూపర్ ఇంపోజ్ చే అధ్యారోపణ చేయత సంస్కృతంలో హిందులో స్వప్న అంట హిందులో ఏమంటారు ఒకదానిపై మరొక దానిని ఆరోగ్య సంస్కృతం ఏముంది కదా వృద్ధి వృద్ధుత ఏదో చెప్పడం కాదు కరెక్ట్ గా చెప్పాలి ఎదో ఏంటి డ్రవణ కరెక్ట్ గా చెప్పాలి ఒకదానిపై మరి ఒక దానిని వృద్దు ఆ రూపించు కారణు కారణం సో ఆ విధంగా ఆత్మ అనాత్మలో కలగా కలగాపులం అయిపోయి ఉంటుంది ఈ కలగాపులం ఫిజికల్ గా కలగాపులగం అయ్యేది అని కాదు ఇది దృష్టిలో ఉండే దోషం చేస అలా కలగాపులగం అయిపోయి అంటే పాము త్రాడు కలగాపులం అది పాము కాదు త్రాడు కానీ పాము త్రాడు కలగాపులగం ఎక్కడ కలగాపులగా అవుతుంది బయట అవ్వదు ఇది బుద్ధి ఉండి పాముకి ఆదికి తేడా తెలియకుండా అయిపోతుంది దాన్ని వివేకాగ్రహ అని అంటారు అంటే వివేకమును పట్టుకొనకో పో పత్తు కొనకో వివేకాన్ని కొట్టుకోవాలి అంటే తేడాన్ని కొట్టుకోవాలి ఏమిట్రా పాముంటాయే అది తాడది అని తేడాన్ని కొట్టుకోవాలి ఇప్పుడు పాగుంటాడే నేను పామునేది తాడది అంటే దాన్ని ఏమంటారు వివేకమును పట్టుకొనక అది లేకపోతే వివేకాగ్రహ వివేకా ఈ విధంగా అనాత్మను ఆత్మగా భ్రమించుట అనేది మానవుల జీవితంలో ఉంటుంది అయితే మరి మనకి పోలేదో అనాత్మను ఆత్మ ఉంటే వాళ్ళు ఏంటి అని రాదు ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆత్మ కాని ఆత్మ అనుకుంటారో అది జీవితంలో అత్యంత భయంకరమైన తప్పిదం ఎంత పెద్ద పట్టుదలు ఉంటే దాన్ని అది దాన్ని అవిద్య అనాది నుంచి వస్తున్నాం అవిద్య అని మన వేదాంతులు పేరు పెట్టారుట దానికి పెద్ద పేరు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే ఆ తప్పిదము అంత భయంకరమైన ఈ సంసారంలో పరిభ్రమించి ఇట్లా కాబట్టి దానికి ఒక మంచి పేరు పెట్టారు జట్టు బలమైన పేరు అవిద్య దీనికే క్రిస్టివల్ మిస్టిక్స్ ఒరిజినల్ సిన్ అని పేరు పెట్టారు ఒరిజినల్ సిన్ అని మెరుగుల్లో ఎక్కడో వస్తుంది అది కథకి పెట్టారు వాళ్ళు కథలే ఉండే కథలు మన పురాణాల్లోనే ఉంటారు అంతటా ఆ కథలను పక్కన పెట్టి మీరు దాంట్లో తత్వాన్ని పట్టుకోవాలి ఒరిజినల్స్టి సింగ్లు చాలా ఉంటాయి చాలా తప్పులు చేస్తూ ఉంటాం అంటే ఒరిగి ఏంటంటే అనాత్మను ఆత్మగా భ్రమించుట ఇ భగవాన్ బుద్ధుడు కూడా దుఃఖం అనేట వ్యాఖ్యానం చేశాడు మనకి జీవితంలో వచ్చే కడగండ్లు అన్నీ కూడా అనాత్మను ఆత్మగా భ్రమించుట వలననే వచ్చున్నీ ముఖానికైనా దుఃఖం పెట్టించాడు అదిగో ఆ ఆ కడగాపు వలన మానవుని ఉద్ధరించి మానవుడు ఆ కలగాకులము అనే అజ్ఞానాన్ని ప్రక్కనబెట్టి యథార్థ స్థితిని తెలుసుకుని ఇది అనాత్మ ఇది ఆత్మ కాదు ఇది ఆత్మ కాదు ఇది ఆత్మ కాదు అనే అనాత్మలను అనాత్మలుగా గుర్తిస్తూ పోతే ఆకలి శుద్ధమైన ఆత్మ విధించింది ఈ ప్రక్రియకి ఆత్మ అనాత్మ వివేకము అని ఆత్మను అనాత్మల నుండి గుధిప్తముగా అంటే తేడా తేడాగా కరెక్ట్ గా తెలుసుకుంటా అప్పుడు చిత్ర ఏం చూస్తుందో శుభమైన ఆత్మను చూసింది ఆ శుభమైన ఆత్మను ఆయన ఏమంటున్నారంటే నిత్య శుద్ధ బుద్ధ ముఖ్య స్వభావం అని ఈ శంకరులే మాట తనే వస్తున్న సదస్సు ఉపనిపిస్తారు ఆత్మ నిత్యము నిత్యము అంటే తెలుసుకున్నాండి ఇప్పుడు చూడండి మీరు మరి ఇలాంటివి ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటాను మీరు మరి పురాణ కాలక్షేపం ఉన్నట్టుగా కాకుండా కొంత గంభీరమైన ఆలోచన చేసి పద్ధతిలో వినాల్సి ఉంటుంది అంటే నిత్యము అంటే ఏండి మీరు టైం టైం యొక్క గుప్పిట్లో ప్రభావంతో దూరిస్తూ ఉంటారు ఆ టైంకి అతీతమైన దాన్ని నిత్యము అని అంటారు ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు నేను ఈ కర్మను చేస్తున్నాను ఈ కర్మ వల్ల నాకు భవిష్యత్తులో మంచి ఫలము కలుగుతుంది అని మీరు కర్మ చేస్తే మీరు ఈ కర్మ ప్రజెంట ఫలము భవిష్యత్ కాబట్టి ఫ్యూచర్ కి మధ్యలో ఏమవుతుంది టైం ఉంటుంది ఆ టైం క్రియేట్ చేశారు నేల మీరు ఇది క్రియేట్ చేసే అవి క్రియేట్ చేయలేదు టైం అన్నది అలా గాలిలో వెళ్లాడుతూ ఉండదు టైం క్రియేట్ చేసుకుంటా నేను కర్మను ఇప్పుడు చేసుకున్నాను తర్వాత శ్రద్ధ వెళ్తాను అని మీరు అన్నప్పుడు క్రియేట్ చేశారు తర్వాత నేను రిటైర్ అయ్యాను ఇప్పుడు విశ్రాంతిగా ఉన్నాను అని అన్నాడనుకోండి టైమింగ్ క్రియేట్ చేసేదా లేదు రిటైర్ అవ్వడం లేదు టైం క్రియేట్ చేసే షష్టి పూర్తి ఎవరిలో షష్టి పూర్తి చేసుకుంటున్నారు నన్ను ఎవరిలో ప్రశ్న అడిగారు ఏమయ వాళ్ళు షష్టి పూర్తి చేసుకుంటే నీకేం తెలియదు ఆలో అడిగారు నాకు నీకేమి సమస్య నేనే డబ్బులు అడగలేదు వాళ్ళు నేను తీరుకు ఏమైనా పెడతా ఉన్నారు తప్ప నేనేమైనా చేరినన్నారా ఏకైనా దక్షిణ కూడా ఇస్తారు ఇంకేమీ తెలియకాలం సృష్టి పూర్తి చేసుకుంటే సమస్య అనేదిగా అంటే నేనన్నా నాకు సమస్య కాదండి వారికే సమస్య అన్నారు ఏది వారికే సమస్య అంటే వాడు టైం క్రియేట్ చేసుకుంటున్నారు క్రియేట్ చేసుకుంటున్నారా లేదా టైం ఒక అజ్ఞానాన్ని సృష్టించుకుని దానికి వైదికమైన కర్మని జోడించి దాన్ని బలం చేసుకుంటున్నారు లేదా షష్టి పూర్తత్సవం అయిపోయిన తర్వాత బంధువులందరూ ఏమవుతారు ఎవరిగారి వాళ్ళు వెళ్ళిపోతారు ఫోటోలు అన్ని దిగేసిన తర్వాత కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు ఏమవుతారు బస్సులు విమానాలు ఎక్కువ వెళ్ళిపోతారు అప్పుడు వీరు ముగిస్తారు వీరు ముగిస్తారు వీరు ఒక్కడే ముగిస్తారు అయితే భారీ పక్కన ఆవిడ ఏమని చెప్తుందో తెలుసినా ఇంకా రిటైర్ అయ్యే ఉపయోగపట్లా హక్ అందులో పైగా టెస్ట్ పూర్తి కూడా మానేసి కాఫీ ఇష్టం తానేసి అలా మూల పడుతుందండి అంటే వీడు కుడిపోతుంది ఒక ఆయన చెప్పాడు నా నేను నేను ఏదైనా రిటైర్ వెళ్తే నా పుస్తకాలు అందించిన నా భార్య తూకానికి అందేసింది అంటే అమ్మగారు అన్నారు రిటైర్ అయ్యే ప్రభుత్వం నాకీ పుస్తకాలు మంచిగా చేసాను ఇంకా మాట్లాడుతూ ఇప్పుడు మీకు షష్టి పూర్తి చేస్తుంది తనకి మంచి చేస్తున్నట్ట చెడు చేస్తున్నట్ట టుకున్నాను కొని వాడు స్వరూపం ఏంటి వాడు స్వరూపము కాలలో ప్రవహించే తత్మమా కాలము అతీతమైన తత్వమా ఎంత భ్రమలో పడుతున్నాడు అది నా సమస్య నేను అందుకోసం షష్టి పూర్తి చేరస్తుంది అందుకోసం నేను నాకేమీ సమస్య కాదు నువ్వు తెలుసుకోవడా నీకు షష్ఠి లేదు కీర్తి లేదు నీకేది కీర్తి అవతరా అది కుమారుడు దేహానికి రా అన్నీ పూర్తయ్యేది పుట్టేది చచ్చేది అది నువ్వు కాదు అది కాల ప్రవాహంలో కోతూ ఉంటుంది నువ్వు కాదు కర్మలు కర్మఫలమును కలిసి టైం సృష్టిస్తాయి కర్మ కర్మఫలము అనేది టైం సృష్టిస్తాయి ఆ టైం కర్మకి కర్మఫలాన్ని మధ్యలో ఉంటుంది కర్మని కర్మఫలాన్ని కలిపేది టైం ఆ టైంకి నీకు కాదని నీవు అకర్తృ అభోక్తులు ఆత్మస్థాయి అకర్షులు అంటే కర్మతో నీకు సంబంధం లేదు అభూ బలంతో అంటే టైం తో టైం అతీతమైన వాళ్ళు కుట్టలు చేస్తాను టైం కుట్టుకొచ్చింది నువ్వు టైం లో దొరుకుతున్నావు నేను కుట్టాను నేను పోతాను అంటే ఇలా మిగిలిన గుర్తు వస్తాయి నీ టైం కాదు నీ స్వరూపం టైం నిత్య అది మీరు మన టైం ఎందుకు అనుకుంటున్నాడు ఎందుకనుకుంటున్నాడు అంటే తాను కర్త తాను భోక్త అని అనుకోబట్టి టైమును క్రియేట్ చేసుకుంటున్నాడు కర్త ఎప్పుడైనాడు దేశాత్మ దేహంతో మమేకమవుతా కర్త అయ్యాడు ఇంద్రియాలతో మనస్సుతో మమేకమై భోక్త అయినాడు ఆ క్రియేట్ చేసుకుంటున్నాడు అనాత్మ అధ్యాస కారణంగా టైంను క్రియేట్ చేసుకుంటున్నాడు మీరు టైం క్రియేట్ చేయడం మానేస్తే ఇవర్ ఎవరైతే నడియా ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని నిటార్గా కూర్చుండి ఏ ఆలోచనలే లేకుండా సంకల్పముల్లో లేకుండా అలా కూర్చున్నారనుకోండి అప్పుడు టైం ఉండదు టైం ఉండదు ఆ శుద్ధమైన శు ఉనికి అది స్వరూపం దాంట్లో టైం ఉండదు కానీ మీరు ఆ నాత్మను దేహాదులను దాని మీద ఆరోపించి టైంని ఒత్తికెళ్లి వేసుకుంటున్నారు నెట్టి వేసుకోవటం మూలంగా పెద్ద వయస్సులో నాకు వయస్సు అయిపోయింది నాకు ఇంకెంతో కాలం మిగలేదు పొద్దు రోజులు మిగిలేదు నీ వెళ్ళిన వాళ్ళు కూడా నాకు శరీరం చెప్పిన మాట ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట అసలేదినరు అని వీడు సో వార్త కోపినే అన్నారు వీడి గురించి ఎల్లూ అడగరు పృతి వీడు ఉన్నాడా ఇంట్లో నువ్వు వాడు ఎలా ఉన్నాడు ఉన్నాడా గతుకున్నాడా పోయాడా అని కూడా అడగడం వీడు మూల పండుగ ఉంటాడు సో ఆ విధమైనటువంటి ఇది స్థితిలో నువ్వు ఉండనక్కర్లేదు నువ్వు టైం సృష్టించుకోకు యు ఆర్ టైం లెస్ అని చెప్పడం ముఖ్య శుద్ధ శుద్ధ అంటే తీసుకున్నా నేను ఈ పుణ్యం చేశాను అని పుణ్యాలు లెక్క పెట్టుకుంటాడు పాపాలు కూడా లెక్క పెట్టుకుని భయపడుతూ పెట్టుకుంటాడు ఒకవేళ వీడే కారణం అయితే భయపడకపోయినా పురాణ కాలక్షేపానికి వెళ్తే వాళ్ళు వీడితే బతుకుండగా భయపడడానికి కావచ్చు ఏర్పాటు చేసి పంపిస్తారు అక్కడ నరకముల వర్ణన చేస్తారు రౌరవ నరకము అంటారు రౌరవ నరకము దీని అర్థమేమిటి రౌరవే పుని ఎన్నెలవే అని భోజనం అయిన వెంటనే పరిశోధన చేసే ఇప్పుడు రౌరవే అపుని ఎన్నవే నష్టం పునియూ పాప నిలయం ఉంది ఆ పాప నిలయమైన రఘురవ నరకంలో నేను పడకూడదని వీడు పూజ ప్రార్థిస్తూ భోజనం చేస్తాడు లేదంటే రౌరమో అంటే అర్థం ఏంటో చూసినా రుహు అనేది పశువులు ఉంటాయి అక్కడ రుహు అనేది పశువు పశువు అంటే ఈ కొమ్ముల కొమ్ముల మూడము కొమ్ముల ఒంటు జింక దానికి మంచి పదివేల కొమ్ములు ఉంటాయి ఆ జింకలు రెండు ఉంటాయి అక్కడ అన్న వెకంలో ఆ జింకలు వీటిని పొడిచి కొమ్ములతో వీటి శరీరాన్ని చీల్ చేస్తూ ఉంటాయి వీడు ఎదుటిపడిపోయినా జింకలు చీల్ చేస్తూ ఉంటాయి అలాంటి ఎప్పుడూ పాపం చేస్తే ఏ పాపం అంటే భార్య స్త్రీ ధనాన్ని అపహరిస్తే నువ్వు గౌరవ మార్గం పోతావు అదే మీరు నాయన చేసేదే అని వెనకాల లేదంటే సోదరు యొక్క ఆస్తుని తాను పుచ్చేసుకుంటే ఆ రౌరవ మార్గాన్ని లేదంటే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సొమ్ము ముందే గురి చేస్తే గౌరవ మార్కాన్ని అని అవన్నీ ఊహ ఇద్దరు విషయం భయపడుతూ ఉంటాడు ఈ పాపాల మీద ఇతర విషయం భయపడతాడు కుణాల వల్ల కలిగే ఊరట కంటే పాపాల వల్ల కలిగే భయము ఎక్కువగా ఉంటుంది లోపల పాపాలు ఉన్నానే ఉంటాయిగా మధ్యన మొన్న అమెరికాలో ఒక ఆయన ఆయన పాపం ఆయన ఎవరో ఒక ఆయన చెప్పారు ఈ ఎప్పుడో మొరపాటిని తీసుకున్నాడు అమెరికాలో ఉన్నట్లేదండి వాయువును ఈ విష్ణు కాదు వాయుని వై ఆ దేశానికి పర్వాలేదు ఇండియాకి పడదు కానీ ఆ దేశానికి పర్వాలేదు యశుకృష్ణ మహాశయుడు వైద్యుల్లో వయుని యొక్క ప్రసక్తి ఆయన వీటిని వైన్ కింద మార్చి అందరికీ సర్వీ చేశాడని తాను కూడా తీసుకున్నాడని ఏదో ఒక అర్థం వైని అత్యంత సహజమైన విషయం అక్కడ ఈయన అక్కడ ఉద్యోగం గు వయసు గుర్తుగా తీసుకుంటాడు నేను చెన్నై వచ్చాడు చెన్నైలో ఎవరో ఒక ఆయన కొట్టుకున్నాడు నేను ఆయన నాది చెప్తుండగానే నేను అన్నాను మీరు రావు ప్రసంగం కొట్టుకున్నాను అండి అంటే కరెక్ట్ గా చెప్పాడు స్వామిజీ మీకు ఎలా తెలుసు నాకు తెలుసు అండి ఎందుకు రావట్లేదు అని ఒక ఆయన కొట్టుకున్నాడు ఆయన ఎందులో తెలుసుకున్నా మంచి మహాపాతకాల్లో ఓ పాఠకం కూడా చేసేమో అని చెప్పాడు అదే బాబు ఆయన మనస్థుని పట్టేసాడు నేను పంచమహాపాతకములలో ఒకటైతే ఖాయంగా చేశాను ఇంకా రెండు మూడు నాలుగు ఐదు ఏమో తెలియదు కానీ ఒకటైతే చేశాను అని చెప్పాడు ఇది ఎలా పోవాలి అని అడిగాడు ఆయన్నే సలహా ఆయన సలహా ఏం చెప్పాడు భాగవత సప్తాహం చేస్తే కోసంలో అంటే నేను వెంటనే ఏమని అడిగాయో తెలిసినా ఆ భాగోత్సత్సాహం ఆయనే జయించారా అని అడిగారు అంటే అవును చెప్పాడు చూడండి కామర్స్ వచ్చేసింది దాంట్లో ఎంత ఖర్చు అయింది ఏంటని అడిగారు రెండు లక్షలు అంటే నీవు మెయిన్ తిన్నా తాయో కాబట్టి నీకు పాపం వచ్చింది ఆ పాపం పోవాలంటే భాగవత్సోత్సాహం చేయాలి అది నేనే చేస్తాను దానికి రెండు లక్షలు ఖర్చు ఇది కామర్స్ ఉంటారా లేకపోతే అంటారు ఈ రకంగా మనిషి భయపడుతూ బతుకుంటాడు అప్పుడు నేను ఆయన చెప్పాను బయట తాగడం ఏది చేసింది పాతకము కాదు పంచమహాపాతకాలు అవి కావు మరి ఏంటంటే పెద్ద అంటే ఇప్పుడు క్లాసులో చెప్పానా పంచ మహాపాతకాలు ఏమిటో చెప్పలేదా ఫైవ్ గ్రేట్ సిమ్స్ ఫైవ్ గ్రేట్ సిమ్స్ ఏమిటి సాల్త్ స్పిరిమోక్ ఆరోగ్యం వెళ్ళిపోతుందండి స్పిరిట్ షోల్ స్మోక్ అండ్ స్ట్రెస్ అది ఆ ఇదో మీరు పెట్టుకున్నారు అనవసరంగాను దాంట్లో తప్పేం లేదు మీరు ఆ దోషం నుంచి బయటకు వచ్చి చేయండి ఆత్మస్వరూపంలో పుణ్యపాపములు ఉండవు అంటే దాని అర్థం మీరు వెళ్ళి తప్పు పని కాదు అని అర్థం దాన్ని కరెక్ట్ స్పిరిచువల్ స్టార్ ఉన్నాయి నేను ఎందుకు తప్పకుండా చేయగలి తప్పకుండా మీరు చేయవద్దు ఆరోగ్యం పెరిగిపోతున్నాయి స్పిరిచువల్ స్టాయి టెక్టర్ ఈ విధంగా మీ స్వరూపంలో పుణ్య పాపములు నేను శుద్ధాలు